అడుగుతారా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా చాలా కాలం తర్వాత కలిసాం కదా ఎవరైనా ఉపాధి కర్త ఉన్నాయి కదా ఇవి కారణమే కదా మరి సత్యమే ఏం చేయాలంటావు ఇప్పుడు ఇప్పుడు కాదు విచారణ ఎట్లా చేయాలి ప్రశ్న అందుకే సరిగ్గా ప్రశ్న వేసుకోగలిగితేనే ఆన్సర్ సరిగ్గా వస్తుంది ప్రశ్న సరిగ్గా లేకపోతే మీకు ఆన్సర్ సరిగ్గా రాదు మానవుడు మానవుడిగా జన్మించామండి మనం జన్మించడం మనం సహజంగానే జన్మించాం కదా మనం మీరేమి అనుకుని మహానుభావుడిగా జన్మించే అవకాశం ఈ జన్మలో రాలేదుగా మహర్షిగానే పుట్టాము మనం ఏమన్నా పుట్టలేదుగా ఎలా పుట్టాము కర్మజీవులుగా పుట్టాము కర్మవశాత్తు పుట్టాము కర్మవశాతు పుట్టినటువంటి కర్మజీవులకి ఉత్తమమైనటువంటి జీవన విధానం ఏమిటి అని ప్రశ్నించాం అంతేనా కాదు ఎందుకంటే మహానుభావుడికి సమస్య లేదు వాళ్ళకి ఆల్రెడీ ఆత్మజ్ఞానంతోనే జన్మిస్తారు కాబట్టి వాళ్ళు క్రమముక్తి మార్గంలో వాళ్ళు రావక్కర్లా వాళ్ళు సజ్జీవముక్తి మార్గంలో వస్తారు మానవులు ఎవరైతే కర్మవశాత్తు జన్మ ఎత్తామో ఆ కర్మవశాత్తు ఏర్పడినటువంటి ముసుగులు ఉంటాయి మన మీద ఉంటాయా ఉండవా మన స్వభావంలో అవన్నీ ఉంటాయి టైం వచ్చినప్పుడల్లా అవి ముందుకు వస్తూ ఉంటాయి అంతేనా కాదు మీరందరూ పుట్టినప్పుడే ఎవరిని పెళ్లి చేసుకోవాలో డిసైడ్ అయిపోదా అవలేదా అయిందే అవ్వలేదా ఎక్కడా కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా రాసిలేదు ఎక్కడా కోసం ప్రత్యేకంగా ఓ గ్రంథమేం మెయింటైన్ చేయబడ్డా అంటే అర్థం ఏమిటంటే మన లోపలే చిత్తంలో వాసనలు ఉంటాయా ఉండవా ఆ వాసనలలో నీ స్వభావం దాగి ఉంటుంది దాగి ఉండి ఆయా గుణప్రభావం చేత దానికి అనువైనటువంటి పరిస్థితులు ఏర్పడే దశ రాగానే ఆ వాసన వికసిస్తుంది అయితే అక్కడ సుబ్బారావు అప్పారావు పేర్లు ఉండవు ఇప్పుడు మీరెవర బలి చేస్తున్నారా లేదా ఆయన పేరు అక్కడ ఉండదు అర్థమైందండి కానీ ఏముంటుంది ఆయన ఆయన స్వభావంలో ఉన్న వాసనా బలం ఉంటుంది ఆ వాసనాబలం అనే సూక్ష్మ శరీరయుతమైన సంస్కారంలో ఉన్నటువంటి పరిమితులు ఉంటాయి అంటే మనకి ఎన్ని పరిమితులు ఉన్నాయి అసలు మానవుడికి అని మొట్టమొదటి మనం అంతేనా కదా మనం పుడుతూనే ఏదో ఒక కులంలో పుట్టామో పుట్టాం లేదా ఆ కులం అంటే కులం అంటే అసలు అర్థమేంటి ఒక జీవన విధానం ఒక సమర్థత ప్రతి జీవన విధానంలో కూడా ఒక సమర్థత ఉంటుంది ఆ సమర్థతను బట్టి ఆ మనిషి యొక్క వివేకాన్ని బట్టి అతని యొక్క వృత్తి ప్రవృత్తి ఆధారపడతాయి అంతే కదా ఇప్పుడు మనల్ని అర్జెంటుగా తీసుకెళ్ళి వేద పాఠశాలలో జాయిన్ చేసి మీరు వేదం నేర్చుకోండి మీరు పురోహిత్యం చేదురుగానే అన్నారనుకోండి ఇది సాధ్యమయ్యే పనైనా ఇప్పుడు ఇదే మమ్మల్ని చిన్నప్పుడు చేసి ఉంటే అయ్యి ఉండేవాళ్ళమే కదండి అంటామా లేదా అప్పుడు ఎందుకు చేయబడలేదు మరి మనం అంటే మనం ఆ రకమైనటువంటి జన్మెత్తలేదండి అని ఆన్సర్ ఇస్తున్నావా లేదా ఇప్పుడు మన పక్కింటి వాళ్లే ఉంటారండి వాళ్ళు వేదన నేర్చుకున్న బ్రాహ్మణ పిల్లలే ఉంటారు అనుకోండి వాళ్ళు వేదన నేర్చుకున్నారు కదండి అంటే వాళ్ళు అందులో బాల్యం అలా వచ్చింది కాబట్టి వాళ్ళు అలా నేర్చుకున్నారండి ఆ విద్య నేర్చుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది అలా పుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాం మేము వేదం మేము మామూలుగా వృత్తి విద్యా విధానం ప్రకారమే నేర్చుకుని వచ్చాం వ్యవహార విద్య నేర్చుకుని వచ్చాం కాబట్టి ఉద్యోగం చేస్తుంది కాబట్టి బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి వేద విద్య నేర్చుకోవాలనే నియమం అక్కడ ఉల్లంఘించబడిందా లేదా పడిందిగా కాబట్టి కులాన్ని బట్టి కాకుండా మనం పుట్టిన కులాన్ని బట్టి కాకుండా మన లోపలున్న వాసనా బలాన్ని బట్టి మన సమర్థతను బట్టి ఈ నడక నడుస్తుంది ఒప్పుకోవాల్సిందేగా ఇప్పుడు అదే కులంలో పుట్టినంత మాత్రాన ఆ కుల వృత్తి చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎవరు లేరుగా అతని సమర్థతని బట్టి అతని వృత్తి అతని ప్రవృత్తి అవునా కాదా కాబట్టి అసలు మనం సనాతన ధర్మాన్ని మనం గట్టిగా పరిశీలించినట్లయితే మనకి ఏమేం కనబడుతున్నాయి మామూలుగా చూస్తే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అనేటటువంటి వర్ణాలు కనబడుతున్నాయి ఇంకేం కనబడుతున్నాయి ఇంకేం కనబడుతున్నాయి మన మన జీవన విధానంలో ఈ నాలుగు కనబడుతున్నాయా లేదా ఈ నాలుగు ఒకదానికొకటి వాళ్ళ వాళ్ళ సమర్థతలను బట్టి ఇటు అటు మారుతూ ఉంటాయి అది జన్మని బట్టి నిర్ణయించింది కాదు అందుకనే భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ నీ యొక్క గుణాన్ని బట్టి నీ యొక్క కర్మని బట్టి అంటే నీ నీ యొక్క సమర్థత కర్మ అంటే అక్కడ అర్థం ఏంటంటే సమర్థత ప్రతివాడు ఒక పనికి సమర్థుడై ఉంటాడు అంతేనా కాదా ఇప్పుడు రాళ్ళు కొట్టడానికి సమర్థడమైనటువంటి శరీరం ఉన్నవాడు ఉంటాడండి ఆయన్ని బట్టుకొచ్చి సరాసరి ఎక్కడైనా కానీ ఉత్తమమైనటువంటి మేధస్సుతో పనిచేసే పనికి పెట్టామనుకోండి అప్పుడేమవుతుంది సూటబుల్ కాదుగా పోనీ ఉత్తమమైన మేధస్సుతో కంప్యూటర్ మీద పనిచేసేవాడిని బట్టికి వెళ్ళి రాళ్ళు కొట్టే పనికి పెట్టామనుకోండి వీడు చేయలేడు అంతేనా కదా ఇట్లా ఆయా జన్మత వాడికి ఒక సమర్థత వచ్చేస్తుంది వచ్చిందా రాలేదా ఇప్పుడు వచ్చింది కదా వాడి శరీరంతో పాటే వాటి స్వభావంతో పాటే వాడి వాసనా బలంతో పాటే వాడికి ఒక సమర్థత వచ్చేసింది ఆ సమర్థతను బట్టి వాడి జీవన విధానం ఎంపిక జరుగుతుంది అంతేగాని నువ్వు ఇలాగే ఉండాలని నియమించడానికి అది అంతేనా కదా కాబట్టి ఈ ఈ రకమైనటువంటి మనోభావాలలోంచి నువ్వు బయటపడాలి ఎందుకు ఏర్పాటు చేశారు ఇందులో పుట్టేవయ్యా పుట్టినంత మాత్రం నువ్వు ఇలాగే ఉండమనే నియమం లేదు నువ్వు ఆ కులం అనేటటువంటి పరిమితిలో నుంచి జన్మదహ వచ్చిన కులంలో నుంచి పరిమితిలో నుంచి బయటపడే వివేకాన్ని సంపాదించాలి వివేకం వచ్చేసింది అనుకుంటే అప్పుడు ఆపనే చేయమని ఎవరు చెప్పారు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అట్లా వర్ణ విభాగాన్ని గుణాన్ని బట్టి కర్మాన్ని బట్టి ఏర్పడాలి అర్థమైందండి ఇంకేమున్నాయి మన సనాతన ధర్మాన్ని మనం పరిశీలిస్తే మానవుల మధ్య జీవన విధానంలో కనపడేవి ధర్మార్థ కామ మోక్షాలు కనబడుతున్నాయి మన నిత్య జీవన విధానాన్ని చూస్తే ఏమేమి కనపడుతున్నాయి ధర్మార్థ కామ మోక్షాలు కనబడుతున్నాయి కనబడుతున్నాయా లేదా ఏమంటే మీరు దేనికోసం జీవిస్తున్నారు మీ జీవిత లక్ష్యం ఈ నాలుగిడ్లో ఏదో ఒకటి అయి ఉంటుంది ఉంటుందా కదా ఏ పని అన్నా చేయండి ఆ పని ఏ విభాగంలోకి వస్తుందంటే అయితే ధర్మంలోకో లేకపోతే అర్థంలోకో లేకపోతే కామంలోకో లేకపోతే మోక్షంలోకో మన ప్రయత్నాలు మన మాటలు మన చేతలు మన పనులు అన్నీ కూడా ఈ నాలుగు పురుషార్థాలలోకి ఏదో ఒక దాంట్లోకి వర్తిస్తాం వర్తిస్తా వర్తిస్తా వర్తిస్తుంది తప్పనిసరిగా వర్తిస్తాం మీరు రోజు స్నానం చేయాలి ఎవరు చెప్పారు నీ శరీరమే నీకు హెచ్చరికలు బాబు నన్ను కొద్దిగా శుభ్రం చేయబయ్యా బాబు లేకపోతే నీకే కష్టం వస్తుంది అంతేనా కదా దుఃఖం ఎవరికి నీకు శరీరానికి దుఃఖం కాదు అవునా కదా సుఖం ఎవరికి నీకు శరీరానికి కాదు కానీ శరీరం వలన అనుభవిస్తున్నావు అంతేనా కాదా ఆ నువ్వెవరు మనస్సు ఆ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది ఎవరు నేననే మనస్సు అర్థమైందండి నేను చాలా స్థానాలు ఉంటాయి అర్థమైందండి శరీరం దగ్గర మొదలు పెడితే దానికి అన్ని స్థానాలే అయితే నువ్వు దేనితో కలిసి ఉన్నావన్న దాన్ని బట్టి నీ నేనుకు నిర్ణయం ఉంటుంది అర్థమైందండి నువ్వు దేనితో కలిసి ఉన్నావు అన్న బట్టి నీ నేనుకు పేర్లు పెడతారన్నమాట వాస్తవానికి నేను ఒకటే ఆ నేను ఒకటే నువ్వు ఇప్పుడు ఉదాహరణకి తల్లి పాత్ర పోషిస్తున్నావు అనుకో నువ్వెవరన్నావు అనుకోమంటావు నేను ఒక తల్లినండి అంటావు అప్పుడు ఎందుకని ఆ పాత్రతో సమ్మిళితమై ఉన్నావు అప్పుడు అంతేనా కాదా ఇంకొక పాత్రలో స్త్రీ వలె ఉన్నావు అనుకోండి అప్పుడేమంటావు నేను స్త్రీని అంటున్నావు అతడి శరీరగతమైనటువంటి సంబంధం ఏర్పడేది ఇంకొక చోట నువ్వు ఒక అధికారి వలె ప్రవర్తిస్తున్నావు అప్పుడేమన్నావు మీరెవరండి అంటే నేను ఫలానా అధికారి అండి అన్నాడు అప్పుడు ప్రవృత్తి రీత్యా ఉన్నాడు స్వభావ రీత్యా ఉన్నాడు అంతేనా కాదా ఇట్లా నేను ఒక స్థానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయా లేదా నువ్వు ఒక పుణ్య కార్యక్రమం ఒక యజ్ఞం చేస్తున్నావు మీరెవరండి అంటే ఏమంటావు నేను యజ్ఞ ఆధ్వర్యమండి హోతనండి నేను నేనే ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నానండి ఈ యజ్ఞ నేనేనండి అంటాడు మరి ఇప్పుడు నేను స్థానం మారిపోయినా మారిపోలేదా ఎట్లా మారిపోయింది అది ధర్మప్రయత్నం ఆ పురుషార్థాలలో చేసేటటువంటి ఆ క్రతువుని బట్టి ఆ దా నీ స్థానం నేను పేర్లు పెట్టారు అనమాట కాబట్టి ఈ నాలుగు ఎందుకు చెప్పాము ధర్మార్థ కామ మోక్షాలుగా వీటిని వర్గీకరించి చూడగలిగే వివేకం సంపాదించాలి ప్రతి ప్రశ్నించుకోవాలి ఈ పనిని నేను నాలుగు పురుషార్థాల్లో దేని లక్ష్యంగా చేస్తున్నాను ఏ విభాగం దృష్ట్యా చేస్తున్నాను పనిని అని ఎవరైతే ప్రశ్నించుకుంటారో వాడికి ఒక అవకాశం వచ్చింది ఏమిటది నువ్వు ధర్మ లక్ష్యంతో చేసేదాన్ని మోక్ష లక్ష్యంలోకి మార్చుకోవచ్చు అర్ధకామాలతో చేసే పనిని ధర్మ లక్ష్యంలోకి మార్చుకోవచ్చు అర్థమైందండి నేను మాట్లాడగలిగే శక్తి కలిగి ఉన్నానండి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి సత్యం వద ప్రియం వదా హితం వద మూడు లక్షణాలు ఉండాలట కనీసం ఏముండాలి సత్యం వద ప్రియం వద హితం వద మూడు లక్షణాలతోటి మాట్లాడాలి మానవుడు సత్యమే మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి హితమే మాట్లాడాలి అర్థమైందండి ఈ మూడు లక్షణాలు ఎవరు చెప్పారు ఉండమని ఇదే మూడు లక్షణాలని మోక్ష లక్షణంలోకి మార్చామనుకోండి అంటే ధర్మ లక్ష్యంలో మాట్లాడితే సత్యం వద ప్రియం వద హితం వద మోక్ష లక్షణంలోకి మారిస్తే ప్రియం వద హితం వద వెళ్ళిపోతాయి సత్యం వద అంతే ఒకటే లక్షణం ఉంటుంది అక్కడ వాడు ఎందుకని వాడు అధిగమించాడు ధర్మాచరణ చేసి చేసి చేసి చేసి ఎంతగా అయిపోయాడయా అంటే ఇంకా వాడు అధర్మం చేసే అవకాశమే లేదు అంటే అప్రియం మాట్లాడే అవకాశమే లేదు అహితం మాట్లాడే అవకాశం వాడికి ఆ తోచనే తోచది అనమాట వాడికి అప్రియము అహితము తోచవాడికిగా ఆ స్వభావంలో ఆ వాసనా బలంలో లేకుండా పోయినాయి కాబట్టి వాడేమయ్యాడు ఇప్పుడు సత్యమే మాట్లాడతాడు కాబట్టి ఎవడైతే వీటిని ధర్మాచరణ ద్వారా అధిగమించి మోక్ష లక్ష్యంలోకి వచ్చాడో వాడు సత్యం వద ఒకటి పాటిస్తే సరిపోతుంది అంతమైన చాలామంది వాడు ఆ ధర్మాచరణ లేకపోవడం ద్వారా సత్యం వద నేను సత్యమే మాట్లాడుతున్నాడు కదా అని ఎదుటివాడిని ఎత్తిమీద కొబ్బరికాయ కొట్టండి మాట్లాడతాడు అప్పుడేమైంది రెండో లక్షణమైన ప్రియం వదా పోయింది అర్థమైందండి మూడో లక్షణమైన హితం వద అంతకంటే పోయింది ఏమైంది నీ మేలు కోసమే చెప్తున్నానరా అని వాడిని కొట్టినట్టు చెబితే ఏమైంది అది వాడు మేలుగా స్వీకరిస్తాడా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ లక్షణాలతో మాట్లాడుతున్నావా లేదా అహితం మాట్లాడుతున్నాం అప్రియంగా మాట్లాడుతున్నాం అప్పుడు ఆ రెండూ మాట్లాడి నేను సత్యమే మాట్లాడుతున్నాను అని ప్రయోజనశీలం కాలేదుగా అలాగే అర్థకామాలలో ప్రవేశించాం అప్పుడేమైంది అప్పుడు ఇదే ఇదే మాట ప్రత్యేకంగా లాభ నష్టాలు బేరీది వేసుకుని మాట్లాడామండి అప్పుడు కూడా సత్యమే మాట్లాడినంటే కనబడుతుంది కానీ ప్రియంగా ఉంటుందా ఎవరికి ప్రియంగా ఉండాలట నీకు ప్రియంగా ఉండాలా వినేవాడిగా వినేవాడికి ప్రియంగా ఉండాలి నీకు ప్రియంగా ఉండం కాదు అదే లాభ నష్టాలు బేరీది వేసుకున్నప్పుడు ఏం చేస్తావు నీకు ప్రియంగా మాట్లాడతాం నీకేది సుఖమో అలా మాట్లాడతావు వైద్యుడి వాడికి అసుఖం అప్రియమైనా సరే మాట్లాడతాం కుదరదండి అలాగా ఇలాగే కుదురుతుందంట అంతేనా కాదు పైగా ఏమంటాడు నా నేను ఒప్పుకోనండి పంతం అక్కడ ఏమొచ్చేస్తుందండి ఈ ప్రియవాదినం హితవాదినం కాస్త ఏమైపోతాడు అర్ధకామాల్లోకి వచ్చేటప్పటికి పంతం పట్టింపు వచ్చేస్తుంది అనమాట మనం పెళ్ళిళ్ళలో లేదా సాధారణంగా ఎక్కడొస్తాయండి పెళ్ళిళ్ళలోనే కదా మగ పెళ్లి వారు ఆడపల్లి వారిని సాధించడం ఆడపల్లివారు మగ పెళ్లి వారిని సాధించడం అది మా వంశాచారంలో లేదండి అంటారు వాళ్ళోడు అడగడం వీళ్ళు కాదంటాం వీళ్ళోడు అడగడం వాళ్ళు కాదంటాం ఇదే పనిగా పెట్టుకుంటారు వేరే పని పాటిన ఏం కనపడదు పెళ్లికి వెళ్ళినాము అంటే ఏమైందిప్పుడు అక్కడ సత్యం వదా పోయింది ప్రియం వదా పోయింది హితం వదా పోయింది ఇంకేం ధర్మం అప్పుడు ఇద్దరి మధ్య ఏం మిగిలిపోయినాయి ధర్మం పోయింది మోక్షం పోయి అర్ధకామాలు మాత్రమే మిగిలినాయి అందువల్లనే మన పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది అయితే ఆడంబరం లేకపోతే వేడుక లేకపోతే దుఃఖం ఈ రెండు లేకపోతే ఏమొస్తాయి ఆ రెండు స్థానాల్లో దుఃఖం వస్తుంది గ్యారంటీగా ఏడవాలా వద్దా ఏడవాలా వద్దా ఇంకా నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు తెలుసు పెళ్ళి అయ్యేటప్పుడు నీకు కూడా తెలుసు అప్పగింతలు అయినాక వద్దా ఎందుకు ఇప్పుడు ఏడవట్లేదా ఎందుకని అసలు ఏడవాళ్ళ ఏడవ ఇప్పుడు ఎవరు ఏడవడం లేదండి ఓ తరం క్రితం ఏడ్చేవాళ్ళండి ఇప్పుడు హాయిగా వెళ్ళొచ్చేస్తున్నది ఎందుకనంటే కోడలు గారు అత్తగారు చూడాల్సిన అవసరం లేకుండా ఉండేటట్టుగానే ముందే ఎంపిక చేసుకుంటాం కాబట్టి ఇక అవసరం ఏముంది పూర్వం అంటే సమిష్టి కుటుంబాలు ఆ నలభై మంది మధ్యలో ఈడా ఉంటుందో అంతమందికి సేవలు ఎలా చేయాలో అని ఏడ్చేవాళ్ళు పూర్వం ఇంట్లో ఇక్కడ ఒక్కత్తి బాగా పెరిగింది అబరాల కూచిగా పెరిగింది అక్కడికి వెళ్ళి అందరికీ సేవలు చేయాలి మా అమ్మాయి కష్టపడిపోతుంది అని ఇప్పుడు పది మందిని కనేవాడు లేడు సమిష్టి కుటుంబము లేదు ఆ అత్తమావ దగ్గర వీడు ఉండేది లేదు అంతేనా కాదా ఏవాడి గోళ వాడిదే ఇంకా ఇప్పుడు ఏడ్చేవాడేవాడు అసలు ఏడ్చేవాడే లేడు పోతేనే ఏడ్చేవాడు లేడు ఇంకా పెళ్లి కోసం ఏడ్చేవాడేవాడు కాబట్టి కాల పరిణామంలో ఇట్లా మార్పులు చేస్తారా అలాగా మరి ఇప్పుడు ఇన్ని మార్పులు ఎందువల్ల వచ్చినాయట ఈ ధర్మార్థ కామ మోక్షాల వల్లనే వచ్చినాయి ఇప్పుడు అర్థకామాలు బాగా బలపడిపోయాయి మానవులలో ఇప్పుడు ఏం బలపడిపోయినాయి అర్థకామాలు బాగా బలపడిపోయినాయి కాబట్టి వివేకం అంటే ఏమిటి ఈ బలపడిపోతున్నటువంటి అర్థకామాల వెనక రజోగుణం దమోగుణం బలంగా ఉంటాయి మరి వాటిని ఏం చేయాలి చెప్పాలి తిప్పి ధర్మ మోక్షాల వైపు మారిస్తేనే మళ్ళీ వివేకం వచ్చేది మళ్ళీ సత్వగుణం వచ్చేది ధర్మాచరణ చేస్తే సత్వగుణం వస్తుంది మోక్షరక్షణలో చేస్తే గుణాతీతం వస్తుంది అర్థమైందండి కాబట్టి ఈ నాలుగు పురుష ప్రయత్నాలని మానవులు బాగా పరిశీలించాలి సాతురు వర్ణాలని పరిశీలించాలి నాలుగు పురుషార్థాలని పరిశీలించాలి ఇంకేమున్నాయి మనం మో తరించాలి మానవుడిగా పుట్టినందుకు జీవిత లక్ష్యం ఏమిటి తరించాలి దివ్యత్వాన్ని సాధించాలి ఆ దివ్యత్వాన్ని సాధించడానికి నాలుగు మార్గాలు ఆ దివ్యత్వాన్ని సాధించడానికి నాలుగు మార్గాలు ఏమిటవి కర్మ భక్తి యోగ జ్ఞానం ఈ నాలుగు మార్గాలు ఏమంటే నా జీవితంలో ఈ ధర్మార్థ కామ మోక్షాలని మళ్ళీ ఏ ప్రధానంగా చేయమంటారు వీటిలో మళ్ళీ ఏ ప్రధానంగా చేయమంటారు అంటే కర్మ చేస్తే ఒక తీరుగా వస్తుంది భక్తి ప్రధానంగా చేస్తే ఒక తీరుగా వస్తుంది యోగ ప్రధానంగా చేస్తే ఒక తీరుగా వస్తుంది జ్ఞాన ప్రధానంగా చేస్తే ఇంకో తీరుగా వస్తుంది కాబట్టి ఈ నాలుగు పురుషార్థాలని ఏ మార్గ ప్రధానంగా చెయ్యాలో నీకు వివేకం కలిగి ఉండాలి నువ్వు వివేకాన్ని కలిగి ఉండాలి ఉదాహరణ చెబుతా మీరు వంట చేయడమే ఉందండి ఆ వంట చేయడం అనే పని రోజు చేస్తారా చేయాలి కర్మ చేయడం అంటే ఏంటి ధర్మార్థ కామమోక్షాల్లో చేరు వంట చేయడం మీ గృహిణిగా మీ కర్తవ్యమేనా కాదా మీ ధర్మమేనా కాదా కాబట్టి ధర్మపురుషార్థం కింద చేసేవి దాన్ని మోక్ష పురుషార్థంతో చేయాలంటే ఏం చేయాలి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అదే పని అని ఎట్లా చేయాలి ఈశ్వర అర్పణ బుద్ధితో చెయ్యాలి నిష్కామకర్మగా మారిపోతున్నప్పుడు అది అర్థమై ఏ పనైనా చేయండి దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఏమైంది ఈ మోక్ష అయితే నువ్వు చేస్తున్నది పని కదా ఏ మనమని చేసేవన్నీ పనులేగా ఈ పనులన్నీ ఏ విభాగంలోకి వస్తాయి కర్మ మార్గంలోకి వస్తాయి అర్థమైందండి కర్మ మార్గంలో చేసేటప్పుడు చేయాలట నిష్కామ కర్మతో చేయాలి మరి భక్తి మార్గంలో చేయాలంట అదే పనిని భక్తి మార్గంతో చేయాలి అప్పుడే ఎట్ట చేయాలి పని మానేసే కుదురుతా ఇవాళ నుంచి నేను భక్తుడు అయిపోయానండి అన్నం ఉండనండి అన్నం అనుకో ఏమైపోతుంది కుడ్డు ఉండదు ముందు ఫుడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అవునా కదా కాబట్టి నేను చేసే పనులని మానేసి సాధించేవి కావు కానీ లక్ష్యాన్ని మార్చుకోమని చెబుతున్నాను అంటే ఏం చేయాలట భక్తి మార్గంతో ఆ పనిని చేయాలి వంట చేసే చేయాలండి భక్తి మార్గంతో చేయాలి ఎట్టా చేయాలి ఈ రకమైన వివేకం విచారణ మనలో పుట్టాలండి పుట్టే ఆ మార్గాన్ని మనం శోధించి తెలుసుకోవాలి కొంతమంది ఎలా చేస్తారు ఓ విష్ణు సహస్రనామం క్యాసెట్ పెడతారు ఆ నేను విష్ణు సహస్రనామం వింటూ వంట చేసుకుంటానండి అంటే ఇప్పుడు దృష్టి దేని మీద ఉంది దృష్టి దేని మీద ఉంది దృష్టి దేని మీద ఉంది ఉప్పేయడం కారం వేయడం మీద ఉందా విష్ణు సహస్రనామం మీద అక్కడ పెట్టి దేశం ఏమవుతుంది అంటే మనసుకి ఐదు పనులు ఒకసారి చేయగలిగే శక్తి ఉందండి మనసుకి ఎంత శక్తి ఉందండి ఐదు పంచేంద్రియాలు కదా మనకి సో మనసుకి ఎంత శక్తి ఉందాయా ఐదు పనులు ఒకసారి చేయగలుగుతున్నాయి కానీ మనం మనసుకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఎలా ఇచ్చాము పని చేస్తేనా నువ్వు సరిగ్గా చేస్తావు ఐదు పనులు నువ్వు సరిగా చెయ్యవు దానికి ముందు చిన్నప్పటి నుంచి అలాగే నేర్పుతావునా కదా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాడు ఇంకో పని చేశాను అనుకుంటే అంటావు ఏంట్రా చదువుకునేప్పుడు అవి ఇవే చేస్తావు అవి పక్కకు పెట్ట నువ్వు చదువుకోముందు ఆడుకునేట్టయితే ఆడుకో చదువుకునేట్టయితే చదువుకో అని ఎప్పుడు చెప్పాము మూడో మూడు మూడేళ్ల వయసు అప్పుడు చెప్పాము ఇప్పుడు మనకి ఎన్నేళ్ళు వచ్చినాయి ఎన్నేళ్ళు వచ్చినాయి నలభై యాభై అరవై డెబ్భై మన బుద్ధి అక్కడి నుంచి ఎదగల మన మైండ్కి అదే ట్రీట్మెంట్ ఇవ్వడమే మొదలు ఇప్పుడు అక్కడి నుంచి చాలా నేర్చుకున్నాం మనం జీవితంలో నేర్చుకుంటే మనసుకు శక్తి పెరిగిందా తగ్గిందా మూడేళ్లంత శక్తి ఏముందా మనోబుద్ధులకి పెరిగినా పెరగలేదా మరి పెరిగినప్పుడు పెరిగినంత పని అపజెప్పేమో దానికి ఏమన్నా అపజెప్పలేదుగా మూడేళ్లప్పుడు ఎలా పని చెప్పామో ఇప్పుడు అదే పనే చెప్పాము కాబట్టి అప్పుడేమైంది వివేకం అవివేకం అయిపోయింది కాబట్టి ఏం చేయమన్నా నామస్మరణ చేస్తూ పని చేసుకో నువ్వేమలవాటు భక్తి మార్గంలో చేయటం నామస్మరణ చేస్తూ నీ పని చేసుకో అప్పుడేమైంది మనసుకు రెండు పనులు వచ్చినాయి ఇప్పుడు స్మరణ చేస్తూ నువ్వు పని చేసుకునే పని రెండు చేయగలుగుతుంది అది క్యాసెట్ పెట్టుకోమాగా క్యాసెట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే పక్కకు పోతుంది అది క్యాసెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందండి పక్కకు పోయి అయితే చేస్తుంది లేకపోతే ఇది చేస్తుంది వినొద్దు సరిగ్గా అదే నువ్వు స్మరణ చేస్తున్నావు అనుకో నీ లోపల జపమో తపమో స్మరణో చేస్తున్నావు అనుకో అది నడుస్తూ ఉంటుంది అదేం ప్రమాదం లేదు నీ లోపల నామస్మరణ జరుగుతూ ఉంటుంది నువ్వు పని చేసుకోవచ్చు ఇదే పద్ధతి భక్తి మార్గంలో చేసే పని యోగ మార్గంలో చేయాలంటే ఇదే పనిని యోగ మార్గంలో చేయాలి అప్పుడు ఎలా చేయాలి ఎలా ఎట్లా చేస్తే యోగ మార్గంలో చేసినట్టు అవుతుంది అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని చేస్తూ నామస్మరణ చేస్తూ ఇంకేం చేయాలి ఇప్పుడు మూడో పని పెరిగింది ఇంకేం చేయాలండి నామస్మరణతో పాటుగా ఇంకోటి ఏం యాడ్ చేయాలి ఇప్పుడు అనులోమ విలోమ సమ ప్రాణాయామం అంటే శ్వాస మీద అది కూడా కలపాలి అది కూడా కలిపితే ఏమైంది నీ పైన చేసుకుంటున్నావు ఇప్పుడు కర్మ మార్గము ఉంది అందులోనే భక్తి మార్గము ఉంది అందులోనే యోగ మార్గం కూడా ఉంది అందులోనే అర్థమైందా ఇప్పుడు అర్థమైందా చేసేది వంటే కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని చేసుకుంటూ గమనించుకుంటూ నామస్మరణ చేస్తూ నీ కర్మ మార్గంలో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తావు అర్థమైందండి ఇప్పుడు ఏమైంది కర్మ భక్తి యోగం మూడు లక్షణాలు వచ్చేసి మీద ఇప్పుడు ఈ మూడు నిలబడి ఉండాలంటే దృష్టిని ఎక్కడ నిలబడి ఉంచాలి ఈ మూడు బ్యాలెన్స్ అవ్వాలంటే దృష్టి ఎక్కడ నిలబెట్టాలి బొట్టు పెట్టుకుంటావే ఆ స్థానం ఆజ్ఞాచక్ర స్థానంలో భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలిపి ఉంచితేనే ఈ మూడు బ్యాలెన్స్ అవుతాయి అక్కడ నుంచి పక్కకు వచ్చేవాను ఈ మూడింటిలో ఏదో ఓడిపోతుంది అర్థమైందండి ఈ ఈ దృష్టి ఇక్కడ నుంచి పక్కకు వచ్చేసింది అనుకోండి ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో తప్పుదొరులుతుంది కర్మలో కాని భక్తిలో యోగంలో కానీ అయితే నామస్మరణన్నా పోతుంది లేకపోతే శ్వాస మిధ్యాసన్నా పోతుంది ఈ రెండు బాగానే ఉంటాయి కానీ వంటలో ఉప్పేయడమో తక్కువ వేయడమో ఎక్కువ వేయడమో జరిగేది కర్మలో అన్న లోపం వస్తుంది ఈ మూడు కరెక్ట్గా జరగాలండి ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు దృష్టిని భ్రూ మధ్య స్థానంలో నిలిపి ఉంచుకోవాలి అప్పుడు ఈ మూడు పర్ఫెక్ట్గా జరుగుతాయి సరే ఈ మూడు జరిగితే సరిపోతుందండి ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నావు అసలు జ్ఞానం కోసమే కదా అసలు జ్ఞానమే లేకపోతే మానవ జన్మ వృధా కదా అంతేనా కదా ఏం చేసినా మనం దేనికోసం చేస్తున్నావు ఎవరి నువ్వు వంట దేనికోసం చేస్తున్నావు వింటం కోసం అన్నావు అనుకో అప్పుడు అది కర్మ మార్గమే ఇంకా మిగిలిన మూడు మార్గాలు లేవు జ్ఞానం కోసం వంట చేస్తున్నావు దేనికోసం చేస్తున్నాను ఇదేంటండి వంట చేస్తే జ్ఞానం ఎలా వస్తుందండి వస్తుంది ఎలా వస్తుంది అంటే ను ఇదే పనిని ఆత్మభావంలో నిలబడి కనుక చేసినట్లయితే నువ్వు ఇదే పనిని జ్ఞాన మార్గంలో చేయాలంటే చేయాలి నేను ఆత్మస్వరూపుడు అనే భావంలో దృష్టిని నిలబెట్టాలి బుద్ధిని అక్కడ నిలబెట్టాలి అప్పుడేమైంది కర్మ మార్గము భక్తి మార్గము ఇంకా యోగ మార్గం వచ్చింది జ్ఞాన మార్గం కూడా వచ్చింది అర్థమైందండి అంటే ఇప్పుడు దృష్టిని ఎక్కడ నిలబెట్టాలి సహస్రహారంలో నిలబడాలి నేను ఆత్మస్వరూపుడు అనే భావం స్పష్టంగా నిలబడాలి అండి ఎప్పుడు ఎక్కడ ఉండాలి సహస్రహారం దృష్టి నిలిపి మరి సహస్రహారం దృష్టి నిలిపి చేయడం వస్తుందండి వెంటనే ఎట్లా వస్తుంది ఏం సాధన చేయాలి ఇందాక మూడు చెప్పాము ఏం చెప్పాము నీ పన్ను చేసుకోవాలి నీ కర్తవ్యం నువ్వు అదే సమయంలో ఏం చేయాలి అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని చేసుకోవాలి అదే సమయంలో ఏం చేయాలి నామస్మరణ కూడా చేయాలి అదే సమయంలో ఏం చేయాలి నీ ఇష్ట దేవత ఆ నామస్మరణకు సంబంధించిన ఇష్ట దేవత ఉంటుందా ఉండదా ఆ దేవతారూప దర్శనాన్ని జోడించాలి ఇప్పుడేమైంది నాలుగో పని వచ్చింది ఇప్పుడు ఎన్నో పని వచ్చిందండి నాలుగో పని కూడా వచ్చేసింది మనసు ఎన్ని పనులు చేయగలుగుతుంది ఐదు పనులు చేయగలుగుతుంది ఐదోది ఏమిటి నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని జోడించాలి అంటే మధ్యలో ఈ ఇష్టదేవతా దర్శనం అనేటటువంటి దాన్ని గనక జోడించకపోయినట్లయితే నేను ఆత్మస్వరూపుడు అన్న భావనకు నువ్వు ఎదగలేవు మనం ఎదగాల వదిలేలా ఎదిగితే అదే నేను వదిలేస్తుంది అర్థమేందండి మనం బాల్యం నుంచి ఎవరానికి ఎదిగామా బాల్యాన్ని వదిలేసామా ఎదిగాం ఎవరు ఎట్లా వదిలేసింది ఎవరి నుంచి కమ్మారానికి ఎదిగాం వృద్ధాభిమానికి ఎదిగాం ఎదిగితేమో కింద పోయినాయి అంతేనా కాదా అంతేనా ప్రయత్నించి వదిలేశారా ప్రయత్నించేం వదిలిపెట్టాలా మీరు పైకి ఎదుగుతూ వెళితే కింద స్థితులు పోతూ పోయినాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి ఒక్కొక్క స్థితి నుంచి ఎదగాలి కాబట్టి రోజువారీ మీరు పనులు చేసుకునేటప్పుడు ఆ పనులు చేసుకునేప్పుడు ఈ ఐదు లక్షణాలని అనుసంధానం చేయాలి మొదటిదేంటి కర్తవ్యకర్మగా చేస్తున్నాను కర్మ చేసేటప్పుడు ఎట్లా చేయాలి కర్తవ్యకర్మగా చేస్తు కర్తవ్యకర్మ అంటే మీ ఇంట్లో పని మనిషి పని చేస్తుందే అది కర్తవ్యకర్మ మీ ఇంట్లో పని మనిషి ఎలా పని చేస్తుంది కర్తవ్యకర్మ అంతేనా తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఏమైనా వస్తువు తనదే అనుకుంటుందా అనుకోదా ఇల్లంతా ఊడుస్తుంది ఇంట్లో ఏ వస్తువు అయినా తనదనుకుంటుందా అనుకో అవునా కదా నువ్వు కూడా ఏం చేయాలి నీ ఇల్లేది శరీరమే నీ ఇల్లు నీ ఇల్లే ఇల్లు శరీరం నీ ఇల్లు నువ్వు యజమాని అప్పుడే నువ్వు కర్తవ్యకర్మగా చేయగలుగుతావు ఈ చుట్టూ ఉన్నది నా ఇల్లు అనుకున్నావు అప్పుడు అన్నీ పోతాయి ఇప్పుడు మన తగాద ఏంటి చుట్టూ ఉన్నది మన ఇల్లు అనుకుని దాంట్లో ఉన్న వస్తువులన్నీ నావని పెట్టుకున్నావు ఇప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడికి రావాలి చేయాలంటే శరీరం నా ఇల్లు అర్థమైందండి ఇందులో ఉన్న పనిముట్లు ఇంద్రియాలు నా పనిముట్లు నీ పనిముట్లు ఏమిటి ఇప్పుడు చెంపు గరిటా కాదు నీ పనిముట్లు ఏమిటి ఇంద్రియాలు శరీరం నా ఇల్లు ఇంద్రియాలు నా పనిముట్లు ఈ భావనలో ఉండి నువ్వు ఏ పని చేసినా కూడా అప్పుడు అదేమైంది కర్తవ్యకర్మయింది అప్పుడు నిన్నేమంటావు ఇక అర్థమైందండి నీకేం దుఃఖం రాలప్పుడు ఇక నీకే ఓ గ్లాసు వయిల్లిపోయినా కప్పు వైలిపోయినా ఏదైనా ప్రమాదం వచ్చి జరిగినా ఓహో అది నాకంటే వేరుగా ఉందిగా అనుకుంటావు అదే చుట్టూ ఉన్నటువంటి వస్తువులు ఇల్లు నా నేననుకున్నావు అప్పుడు ఏమైపోయి తీవ్ర దుఃఖం వచ్చింది ఒట్టి దుఃఖం కాదు ఎందుకని ఆ కప్పు ఎప్పుడో కొన్నావు కదా ఆగ్రా వెళ్ళినప్పుడు ఎప్పుడో తాజమహల్ దగ్గర చూసినప్పుడు అక్కడ కొన్నాం అనమాట ఇదేదో కంపమునింది అదేదో వెయిలింది ఇప్పుడు ఏమైందట అయితే మన పెను ప్రమాదం వచ్చిందా కానీ మనకెంత సమస్య వచ్చింది ఇప్పుడు ఆ జా ఎప్పుడో పుట్టిపురికినప్పుడు దాని చరిత్రతో సహా మొదలెడతావు కథ ఇక ఆ స్టోరీ అంతా నాలుగు రోజుల పాటు ఆ దుఃఖం తీరే వరకు ఎవరికైనా పడ్డా అదే చెబుతూ ఉంటావు ఇంక కర్తవ్యకరం అవుతుంది అమ్మా కాదా జీవితం అంతా ఏం చేస్తుంటావు నీకు గుర్తొచ్చినప్పుడల్లా చెప్తావు పైగా అర్థమైందండి మళ్ళీ ఇంకోటి కొనేదాకా ఆ తాపం చల్లారు అర్థమైందండి ఇప్పుడు మనం వివాహం చేసుకున్నాం ఆల్రెడీ వివాహం చేసుకున్న వాడితో మనకి వాడికి మనతో వాడికి ఎలా సమస్యలు ఉన్నాయో వాడితో మనకు కూడా సమస్యలు వస్తాయో రావా రావాలా వద్దా వస్తేనే కదా పరిణామం అంతేనా కదా కానీ మనం అందరం ఏమనుకున్నాం యూజ్లెస్ వల్ల వీడిని చేసుకోవడం వల్ల నాకు కష్టాలు పెరిగినాను వాడు కూడా ఎవరుకున్నాడు ఈవిని చేసుకున్నప్పుడు అంతే నాకు ఆ బరువు బాధితులు పెరిగిపోయినా కష్టాలు పెరిగిపోయినాయని వాడు అని అల్టిమేట్గా ఇప్పుడు ఈ వస్తువు ఏడలు ఎట్లా ఇక్కడ కూడా అంతే ఉన్నాం అవివేకం ఏం మారలా అర్థమైందండి వీడిని వదిలి ఇంకోటి చేసుకుని నేను హాయిగా ఉండేదాన్ని ఈ కప్పు బదులు ఇంకా పెద్ద కప్పు కొంతెత్తుకుంటే హాయిగా ఉండేది కప్పు విషయంలో ఎలా ఉన్నామో మనిషి విషయంలో కూడా అంతే ఉంటుంది అజ్ఞానం ఏం మారింది ఏం మారలేదుగా చూసారా అవివేకం ఎప్పుడు మారదండి అవివేకం అజ్ఞానం అవిద్య ఈ మూడు ఎక్కడ చూసినా అంతే ఉంటాయి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలన్నమాట అవివేకం అజ్ఞానం అవిద్య ఏ లక్షణంలో చూడండి అవన్నీ అంతే ఉంటాయి ఎప్పటికప్పుడు ఈ వస్తువుని మార్చేస్తే నేను సుఖంగా ఉంటాను వస్తువు సుఖమిస్తుంది అని నేను ప్రేరేపిస్తూ ఉంటున్నాను అన్నమాట అప్పుడు ఏమైపోయావు నిరంతరాయంగా ఆ వస్తువు చుట్టూ తిరుగుతూ ఉంటావు పరిణామం ఇస్తుంది ఎవరు మానవులు అంతేనా కదా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి మానవులకి ఏ దృష్టితో చూడాలి దైవీభావంతో చూస్తే అసలు ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది ఈ ఉండదు అక్కడ అసంతృప్తిగా అవకాశం లేదు ఎందుకని ఆ ఫ్రెండ్షిప్ ఎవరిచ్చారు నీకు నువ్వు ఆయనకి లైఫ్ టైం ఫ్రెండ్ ఆయన నీకు లైఫ్ టైం ఫ్రెండు ఎవరిచ్చారు భగవంతుడు ఇచ్చాడు ఈశ్వర ప్రసాదంగా వచ్చింది అని భావించావండి అప్పుడు ఏమైంది అప్పుడు దగాదా లేదుగా కర్తవ్యకర్మ అంటే ఇట్లా ఉంటావు అనమాట అర్థమైందండి ఇట్లా కర్మ విషయంలో కర్తవ్య కర్మగా చేస్తూ ప్రాణాలను తెలుసుకోవడానికి ఇప్పుడు నువ్వేం చేయాలి ప్రాణం నీ స్వాధీనమై ఉండాలి ప్రాణం నీ స్వాధీనమై ఉందా ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది నువ్వు చెప్పినట్టుగా ప్రాణం నడుస్తూ ఉంటే అప్పుడు నీ స్వాధీనమై ఉన్నట్టు లెక్క కాబట్టి దానికి ఏం అభ్యాసం చేయాలి అనులోమ విలోమ సమ ప్రాణాయామం అభ్యాసం చేస్తుంది అప్పుడేమైంది దానిష్టం వచ్చినట్టు పోదుగా నువ్వు చెప్పినట్టే నడుస్తుంది అప్పుడు ఇప్పుడు స్వాధీనం అప్పుడు మనసు అటు ఇటు పోయే అవకాశం లేదుగా దాని మనసు చంచలంగా ఉండే అవకాశం లేదు విక్షేప దోషం పోతుంది దానివల్ల ఇది స్వాధీనం పరచుకుంటుంది ఇప్పుడు ఇంకో మూడోది ఏమి యాడ్ చేశాం నామస్మరణ నీ ఇష్టదేవత నామస్మరణ యాడ్ చేశాం ఆ నామస్మరణ వల్ల ఏమైంది దాని వల్ల ఓ ఫలితం కలుగుతుంది చెప్పండి నామస్మరణ వల్ల ఓ ఫలితం ఉంది జపతో నాస్తి పాతక జపం వల్ల నీకు ఒక సిద్ధి కలుగుతుంది జపతో నాస్తి పాతక నీకు తెలిసి కానీ తెలియక కానీ అనేక జన్మలలో ఇతర జీవులను బాధించినటువంటి పాతకములు ఉంటాయి పాతకం అంటే ఏదో అనుకునేవు నువ్వు ఎవరిని బాధించినా దానికి ఒక ఖాతా రాస్తుంది సృష్టి మనం పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరైనా బాధించామో బాధించలేదా బాధించామో చిన్న అప్పుడే పిల్లల సంవత్సరంలో పిల్లలు ఇద్దరిని పక్కన గుర్తొపెట్టండి ఒక పిల్లాడు ఒక పిల్లాని కొడతాడు ఒకడు భరిస్తూ ఉంటాడు వీడేవో కొడుతూ వాడు భరిస్తాడు వీడిని ఎవడు కొట్టమన్నాడు వాడిని ఎవడు భరించమన్నాడు అంత బలంగా పనిచేస్తుంది అది పాతకం అర్థం ఏమిటంటే నీ జననం నుంచి నీ మరణం వరకు ఉంటుంది అది మళ్ళా మూట కడుతూ ఉంటావు ఈ జన్మలో కూడా మరలా ఏమిటది అంటే ఎనభై లక్షల జీవరాశులలో ఏ జీవరాశునైనా సరే నువ్వు పూని బాధించినట్లయితే దాన్ని పాతకం ఒక లెక్క ఆ లెక్క ఒకటి అవన్నీ పోవాలి ఇంకా అవే నీకు కష్టాల రూపంలో వచ్చేది సో ఆ కష్ట ఫలం నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలయ్యా జపతో నాస్తి పాతక కాబట్టి జపం చేసి తీరాలి మానవులందరూ విధి అన్నమాట అది ఇష్ నీకేదో మోక్షం రావాలంటే చేయటం కాదు నువ్వు మనిషిగా సరిగ్గా బతకాలి అంటేనే నువ్వు జపం చేసి తీరాలి ఇష్టదేవతానామస్మరణ చేసి తీరవలసిందే ఎన్నిసార్లు చేయాలి రోజుకి శ్వాసతో సమంగా చేయాలి ఎన్నిసార్లు చేయాలి శ్వాసతో సమంగా చేయాలి అప్పుడేమైపోయింది మూడు కలిసిపోయినాయి కర్మ భక్తి యోగం మూడు కలిసిపోయినాయి ఇప్పుడు ఏమొచ్చిందంటే నీకు బలం వచ్చింది ఈ మూడు కలిసినప్పుడే నీకు బలం వస్తుందండి దృష్టి భ్రూ మధ్యంలో ఉంచుకున్నావు అప్పుడు నామస్మరణ చేయగలిగా అట్లాగే ప్రాణాయామం కూడా చేయగలిగా అట్లాగే కర్తవ్యకరణం కూడా చేయగలిగా ఇప్పుడు నీలో ఒక గొప్ప వికాసం వస్తుందండి గొప్ప సమర్థత నీకు తెలీదు వెయ్యి అనుగుల బలం వస్తుందండి నీకు ఎంత బలం వస్తుందంటే వెయ్యి ఎనుగుల బలం వస్తుందట అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు రోజు నువ్వు రాత్రి నిద్రపోయేటప్పటికి అలిసిపోతున్నావు లేదా ఇక అలసిపోవు ఈ మూడు ఏకకాలంలో చేసేటప్పటికీ నువ్వు నీ రోజువారి దైనందిన దినచర్య వల్ల అలిసిపోయే ప్రసక్తే ఉన్నది ఇక అలసిపోవడం అనేదే ఉండదు ఇక వాడిని అలిసిపోయేటు చేయాలంటే వాడు నానా కష్టాలు పడాలి అర్థమేందండి వాడు వాడు అలసిపోయేటు చేయాలంటే ఎన్ని కష్టాలు మామూలు దైనందిన జీవితం వల్ల అసలు వాడు అలసిపోడు అనమాట ఎప్పటికీ ఇక అంత గొప్ప వెయ్యి ఎనుగుల బలం వస్తుంది అంత గొప్ప వికాసం వస్తుంది అనమాట గొప్ప ఆవిర్భావం ఏర్పడుతుంది నీలో గొప్ప అనంతమైనటువంటి చైతన్యం యొక్క ప్రభావం నీలో వికసిస్తుంది అన్నమాట కారణం ఏంటంటే నీకు మనో వికాసం వచ్చిందని కానీ వాస్తవానికి రాల వాస్తవానికి మనసు పూర్తిగా వికసించలేదు ఎప్పుడు వికసిస్తుందయ్యా ఈ మూడు ఎవడైతే చేయగలుగుతాడో వాడిలో మనసు ఊర్ధ్వముఖంగా వికసిస్తున్నాడు ఇప్పటి వరకు మనం ఎటువైపు వికసించింది అధోముఖంగానే వికసించింది అంటే ఇంద్రియాల వైపు విషయాల వైపే వికసించింది కానీ దాని ఊర్ధ్వభాగం వికాసం పొందాల ఈ మూడు సాధనలు ఏకకాలంలో చేయడం ద్వారా నీలో గొప్ప వికాసం వస్తుంది ఏమిటంటే అది మనసు తన యొక్క మూలమైనటువంటి చైతన్యం వైపు జ్ఞాత వైపు వికాసం చెందడం ప్రారంభిస్తుంది తద్వారా నీకు అనంతమైనటువంటి శక్తి నీలో ఆవిర్భవిస్తుంది అప్పటి వరకు వాడిలో ఆ శక్తి ఉండదు దాని సర్పాస్ ఎనర్జీ అంటారు ఇది కొంతమందికి బాల్య నుంచి పుట్టుకతోనే ఉండదు వాడు అలసిపోడు కొంతమంది పిల్లల్ని చూడండి రోజంతా ఆడుకుంటూ ఉంటాడు రాత్రిప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటాడు వాడు అలసిపోడండి వాడు ఎప్పుడో నిద్రపోతాడు అంతే రోజంతా నిద్రపోడు ఆడుకుంటూ ఉంటాడు వాడు వాడు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు వాడు సూపర్ యాక్టివ్ అండి అంటూ ఉంటారు మీరు ఆ సూపర్ యాక్టివ్ కారణం ఈ సర్పాస్ ఎనర్జీ అనమాట అలాంటి పిల్లల్ని ఏరాలి అసలు మనం అలాంటి పిల్లల్ని ఏరి తరిఫీదిస్తే వాళ్ళు అద్భుతంగా దూసుకుపోతారు అన్నమాట అద్భుతమైన మేధాశక్తి ఉంటుంది అద్భుతమైన శరీర బలం ఉంటుంది ప్రాణశక్తి ఉంటుంది వాళ్ళలో అవన్నీ వికాసం పొందినం అనమాట అందువల్ల ఆ సూపర్ యాక్టివ్ ఎనర్జీ అనమాట వాళ్ళకి తగిన పని చెప్పడమే పెద్ద కష్టం మిగిలిన వాళ్ళు ఏంటంటే కొద్ది పని చేయగానే అలసిపోతారు నేను పడుకుంటాడు వాళ్ళు చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే ఒక గంట ఆడుకుంటాడు అలసిపోతారు పడుకుంటాడు వీళ్ళు అట్లా కాబట్టి ఈ ఇంద్రియ వికాసం అంతరింద్రియ వికాసం ముఖ్యంగా లభిస్తుంది అనమాట ఈ సాధనల వల్ల తద్వారా నీలో గొప్ప సమర్థత ఆవిర్భవిస్తున్నాడు ఇప్పుడు దీనికి ఏం చేయాలట నీ ఇష్టదేవత స్వరూప దర్శనం ఆయనకు రూపం ఉంటుందా ఉంటుంది సగుణ సాక్షాత్కార దర్శనం ఆ దర్శనాన్ని జోడించం జోడించేటప్పటికీ బుద్ధి కూడా దాని మీద అప్పుడు ఆ గుణాల యొక్క లక్షణాలని ఆ గుణాల యొక్క విశేషాన్ని ఆ దైవత్వ మహిమని గుర్తించడం మొదలుపెడుతుంది ఇట్లా నాలుగోది చేర్చిన తర్వాత ఆ సాధనా బలంతో బుద్ధి వికాసం వస్తుంది ఇది ఎప్పుడైతే చేర్చావో నీ బుద్ధి కూడా ఊర్ధంలో ఊర్ధ్వ వికాసాన్ని పొందనమాట అప్పటివరకు బుద్ధికి దిగు అధోముఖ భాగంలోనే వికాసం ఇవ్వడం ఈ సాధనను జోడించడం ద్వారా నీ బుద్ధికి దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి వికాసం వస్తుంది ఇప్పుడు మనకి ప్రపంచం మాత్రమే అర్థమవుతుంది మన బుద్ధికి దివ్యత్వం అర్థం కావడంలో దివ్యత్వం మనకి పరోక్షం ఎక్కడో కైలాసంలో శివుడు ఉన్నాడు వైకుంఠంలో విష్ణువు ఉన్నాడు సత్యలోకంలో బ్రహ్మగారు ఉన్నారు ఎప్పటికో మనం వెళ్ళాలి చూడాలి అది మన లెక్క కానీ ఈ సాధన చేయడం ద్వారా ఆ దివ్యత్వాన్ని నీలోకి ఆవిర్భవింపజేసేటటువంటి ద్వారం తెరుచుకుంటా తద్వారా నీ హృదయ స్థానానికి దారులు తెరుచుకుంటాయండి ఈ నాలుగు సాధనలు ఏకకాలంలో చేసేవాడికి ఈ నాలుగు కూడా లయమైపోయేటటువంటి స్థానాన్ని గుర్తించగలిగే శక్తి అది తర్వాత వచ్చే సమర్థత ఇందాక మనసుకో సమర్థత వస్తుందని చెప్పే ఇప్పుడు ఇంకో సమర్థత వస్తుంది దీన్ని కూడా ఎవడైతే కలిపి చేస్తాడో అతనికి ఏం జరిగిందండి ఇప్పుడు శరీరం ప్రాణం మనసు బుద్ధి ఈ నాలుగు కూడా ఒకే కేంద్రస్థానం నుంచి వ్యవహరిస్తున్నాయి వీటి వ్యవహారం అంతా ఒక కేంద్రస్థానం నుంచే వస్తుందండి అది నీ హృదయస్థానం ఆ హృదయ స్థానం తెలుసుకునేటటువంటి వికాసం వస్తున్నాను ఆ సమర్థత కూడా వస్తుంది తద్వారా నీ స్వరూప జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి కేంద్ర స్థానంలోకి నువ్వు వెళ్ళి కూర్చుంటావు అక్కడికి చేరగానే నీలో ఐదవ సాధనం వేల్కొంటుంది అదేంటది నేను ఆత్మస్వరూపుడు ఇప్పటి వరకు నీకేమున్నాయట ఇప్పటివరకు నామరూపాలతో కూడిన నేను ఈ హృదయ స్థానంలో చేరేంత వరకు నీలో ఒక నేను పనిచేస్తుంది ఏంట నేను నామరూపాలతో కూడినటువంటి నేను నేను మనిషిని నేను స్త్రీని నేను సుబ్బమ్మని నేను వెంకటలక్ష్మిని నేను సుబ్బారావుని నేను పుల్లారావుని ఇలా నామరూపాత్మకమైనటువంటి ప్రపంచ భావనతో కూడిన నేను పనిచేస్తుంది ఎప్పుడైతే హృదయస్థానంలో మేల్కోగానే నీకు నీకే ఒక స్మరణ కలుగుతుంది ఆ స్మరణ ఏమిటి నేను ఆత్మస్వరూపుడు ఇక్కడ నిలబడి ఉంటావు కదా ఇక్కడ నిలబడి ఉండి ఈ నాలుగింటినీ పని చేయించడం నేర్చుకుంటావు ఇప్పటివరకు ఎలా వచ్చావు కింద నుంచి పైకి ఇప్పుడు ఏం చేస్తావటగా అక్కడే ఉండి వీటిని పని చేయిస్తావు అర్థమైందండి ఇప్పుడు దానివల్ల ఏం కలిగిందట నిష్కామకర్మ వచ్చేసింది వచ్చిందా ఇంకేమిటి భక్తిలో కూడా దశలు ఉన్నాయి భక్తిలో కూడా సామాన్య భక్తి మఠ మఠలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు సామాన్య భక్తి అంటే కామ్యక భక్తి అనమాట నాయన మా అబ్బాయికి ఆరోగ్యం చేపూరెడ్డి చేయి మీ కొండకి నడిచి వస్తాను ఈ ముడుపులు కట్టే వ్యవహారం ఇదంతా ఏమిటి సామాన్య భక్తి అర్థమేందండి దీని తర్వాత ఇంకో భక్తి ఉంది అదేమిటది దాస్యభక్తి దీని తర్వాత ఏంటండి దాస్యభక్తి అంటే నాయన నేను నీకు దాసానుదాసు నువ్వు కరుణించకపోతే నేను ఏమీ లేదు నేను జీరో నువ్వు హీరో అనేటటువంటి దాస్యభక్తి దీని తర్వాత ఏంటి సఖ్య భక్తి నాయన నువ్వు తప్ప నాకెవరున్నారు నేను తప్ప నీకు ఎవరున్నారు ఇద్దరి మధ్య ఇద్దరే ఉన్నారు ఇప్పటికి మిగిలిన ప్రపంచం లేదు అర్థమేందంటే దాస్యభక్తిలో ప్రపంచం కూడా ఉంది అర్థమేందండి కానీ ఉత్తమమైన భక్తికి వచ్చేటప్పటికి ఈ దాస్యభక్తి చాలా గొప్పదండి కానీ ఈ దాస్యభక్తి నుంచి నువ్వు ఎక్కడికి ఎదుగుతావు సఖ్య భక్తికి ఎదుగుతావు అనమాట నువ్వు నేను ద్వంద్వయుద్ధం స్ట్రెయిట్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి ఎదరబోయే వరకు ఆ దేవుడికే చెప్పుకుంటూ ఉంటాడు ఇక ఆయన ఈయనే ఉంటారు ఇద్దరే కనపడుతుంటారు అన్నమాట ఇంక మూడోవాడు కనపడిగా అది సఖ్యభక్తి ఇంకా ఎదిగాడు అనన్యభక్తి ఇప్పుడు దేవుడు వేరే లేడు తన హృదయం లోపలికి వచ్చేసాడు ఇప్పుడు ఇప్పటివరకు దేవుడు వేరే చోట ఉన్నాడని చెప్పుకున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనన్యభక్తిలో ఒకటైపోయాడు తాను ఈశ్వరుడు ఒకటైపోయేటప్పుడు అనన్యభక్తిని చేసి కానీ హృదయ స్థానంలో తన హృదయంలో ఈశ్వరుని పెట్టుకున్నాడు ఆ హృదయ స్థానం వైపు ఆ ఈశ్వరుని వైపు చూస్తూ ఉంటాడు ఆయనలోనే మమేకం అయిపోతుంటాడు ఆ తాజాత్మ్యతను అనుభవిస్తూ ఉంటాడు ఆ తన్మయత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు స్పృహ కోల్పోతూ ఉంటాడు మళ్ళా స్పృహలోకి వస్తూ ఉంటాడు ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి అనన్యభక్తులు అంతర్ముఖ ప్రయాణంలో ఉంటాడు అన్నమాట దీంట్లోనే ఇంకో పెట్టెక్కాడు పరాభక్తి పరాభక్తి అంటే ఏమైపోయాడు ఇంకా హృదయంలో మళ్ళీ చెప్పుకోవడం పెట్టుకోవడం వినటం చూడటం వగేరాలు ఇంకేమి లేవు సర్వే సర్వత్రా ఒక్క ఈశ్వరుడే దర్శించాడు సర్వే సర్వత్రా ఆ పరాభక్తి స్థితిలో ఒక్క ఈశ్వరుడే ఉన్నాడనే స్థితిలో నిలిచిపోయాడు ఇప్పుడు కర్తవ్య కర్మ చేసినా స్పృహ లేదు ప్రాణాయామం చేసినా ఆ స్పృహ లేదు ధ్యానం చేసిన దృష్టిని భ్రూమధ్యంలో ఉంచాడా సహస్రంలో ఉంచాడా ఆ స్పృహ లేదు అర్థమైందండి ఈశ్వరుణ్ణి నాలుగు చేతులతో చూస్తున్నాడా రెండు జేతులతో చూస్తున్నాడా ఆరు తో చూస్తున్నాడా ఆ స్పృహ లేదు ఈ పరాభక్తి స్థితిలో అట్లా మమేకమైపోయింది కాబట్టి ఆత్మనిష్టలో ఆత్మానుభవంలో ఈ పరాభక్తి ఉందనమాట నీ హృదయ స్థానంలో ఇది మేల్కుంటుంది అనమాట కాబట్టి అటువంటి విశిష్ట లక్షణంలో నువ్వు ఏమయ్యావు మోక్షార్హత వచ్చింది అర్హత వచ్చింది జ్ఞానానికి అర్హత వచ్చింది స్వరూపజ్ఞానానికి అర్హత వచ్చింది ఈ రకంగా భక్తి యొక్క దశలన్నింటినీ దాడతాం. ఈ సాధనలు చేయడం ద్వారా ఈ భక్తిలో ఉన్న అంతర్దశలన్నింటినీ దాటతాం యోగ లక్షణం యోగ లక్షణం ఏమిటి నీ లక్ష్యంలో కలిసిపోవటమేగా యోగం అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానమే యోగ లక్ష్యం కాబట్టి ఈ భక్తిలో ఉన్న దశలన్నీ దాటి యోగ లక్షణమైనటువంటి శరీర ప్రాణ మనోబుద్ధులు స్వాధీనం అయిపోగానే నీకేం కలిగింది ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగింది ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగగానే యోగ లక్ష్యం సిద్ధించేస్తుంది అప్పుడు యోగ మార్గం దాటిపోతాం ఇప్పుడు ఆత్మనిష్యుడైన వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు సలభాసనం ఏమన్నా అర్ధమచ్చేంద్ర ఆసనం వేస్తారా అంటే నేనేవేయండి అంటాడు ఎందుకని ఉచతమమైన ఉత్తమమైన పరిస్థితులలో పిహెచ్డి చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఏమంటే రోజు మీరు ఆదిద్దుతారని అంటే ఏమంటాడు అది ఇప్పుడు నేను చేయాల్సిన పని లేదంటాడు అది నన్ను వదిలేసింది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వాడేమంటాడు అది నన్ను వదిలేసింది నువ్వు వేస్తావా వేయవా నీకు అసలు వచ్చాదా నాకు తెలియాలన్నట్టు మునిమనవాడు వచ్చి తాతయ్య అడిగాడు ఏమని నీకు వాళ్ళు వచ్చారావా నాకొచ్చు బాగా నీకు వచ్చా రాదా అని ఇద్దరు వాదం వేస్తున్నారు ఇప్పుడు తాత ఏం చేయాలి వాడి కోసమైనా వాళ్ళు రాసి చూపెట్టాలను నాకు వచ్చారా బాబు అని నిరూపించడం కోసం కానీ అట్లాంటి జీవితంలో రావు ఇప్పుడు కూడా అర్థమేందండి ఒకసారి నువ్వు ఆత్మనిష్ఠుడు అయిపోయావంటే ఈ కింది స్థాయి పనుల్లోకి దిగి రావాల్సినంత అగత్యం రాదండి అక్కడి నుంచే నీ పని చేసేసుకోగలుగుతావు కారణం ఏమిటంటే భగవంతుడు మానవుడికి ఎంత మేధాశక్తిని హృదయ శక్తిని ఇచ్చాడయ్యా అంటే ఆ ఉన్న శక్తిలో ఒక్క శాతంతో ఈ పనులన్నీ అయిపోతాయి ఉన్న శక్తితో ఒక్క శాతాన్ని నువ్వు వ్యవహారానికి కేటాయిస్తేనే ఈ పనులన్నీ అయిపోతాయి ఇంకా నీ దగ్గర రిజర్వ్లో ఎంత ఉంది తొంభై తొమ్మిది శాతం ఉంది ఆ తొంభై తొమ్మిది శాతంతో నీ అవస్థాత్రయాన్ని దాటడానికి కావాల్సిన సాధనలు చేస్తాం గుణత్రయాన్ని దాటడానికి కావాల్సిన సాధనలు చేస్తాం కర్మత్రయాన్ని దాటడానికి కావాల్సిన సాధన చేస్తాం అంతర్ముఖ ప్రయాణానికి కావాల్సిన సాధన చేస్తాం ఇప్పుడు ఏమొచ్చినాయి సాధన చతుష్టయ సంపత్తి వచ్చేసింది దానివల్ల అర్థమైందండి ఆ సాధన చతుష్టయ సంపత్తి లేకపోతే నీలో ఆత్మనిష్ట నిలబడదు చాలామందికి నేను ఆత్మ అన్న భావన దాకా వచ్చి కూడా మళ్ళా కింద పడిపోతాడు కారణం ఏమిటి ఈ సాధన చుదుష్టయ సంపత్తి మేల్కోకపోవడం వల్ల అవేమిటవి నిత్యానిత్య వస్తు వివేకము దిహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధిశక్త సంపత్తి భూభుత్వం ఈ నాలుగు ఎవరిలో అయితే ఆవిర్భవించిన ఇవన్నీ ఎక్కడ ఆవిర్భవిస్తాయి బుద్ధి నుంచి హృదయ స్థానం మధ్యలో ఆవిర్భవిస్తాయి బుద్ధికి రావండి చాలామంది మనసు స్థితిలోనే శరీర స్థితిలోనే ప్రాణస్థితిలోనే వీటిని ట్రై చేస్తారనమాట అక్కడ రావు ఎంత ప్రయత్నించినా రావు అది ఎలాగో చెప్పండి రాయి రాయి కొడితే నిప్పు వస్తున్నారా ఇప్పుడు ఆ నిప్పుతోటి నువ్వు గ్యాస్ వెలిగించాలనుకున్నావు ఏమవుతుంది కుదరదా గ్యాస్ ఆన్ చేసావమ్మా అక్కడికి వెళ్ళి రాయి రాయి కొడుతున్నావు వస్తున్నా రాదా ఎప్పటి వస్తుంది ఈ లోపల ఏమవుతుంది ఇల్లు పేలిపోతుంది అర్థమైందండి నీకు ప్రమాదం వస్తుంది కాబట్టి కర్మ భక్తి యోగా జ్ఞాన మార్గాలని కూడా ఈ సాధన చతుయ సంపత్తితో సహా సాధించేవాడు ఉత్తముడు ఇవెక్కడ ఆవిర్భవిస్తున్నాయి బుద్ధికి హృదయానికి మధ్యలో ఆవిర్భవిస్తాయి అన్నమాట ఏమిటవి నిత్యానిత్య వస్తువేటము ఇహ ముత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వం తద్వారాను నువ్వు హృదయస్థానంలో నిలకడగా ఉంటావు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే హృదయస్థానంలో నిలకడగా ఉంటాడు ఏమండి నేను అప్పుడప్పుడు ఉంటున్నానండి మన కంప్లైంట్ ఏంటి అప్పుడప్పుడు బాగానే ఉంటున్నానండి తర్వాత బాబులైపోతున్నాడు అవునా కదా మా అందరి కంప్లైంట్ ఇదే వేరే ఇంకేం లేదు కారణం ఏంటి నీకు తెలిసి ఇవన్నీ తెలిసి బాగా ఉచితమంగా వివేకంలో వికాసంలో ఉన్నావు అప్పుడు హృదయ స్థానంలోనే ఉంటావు ఉన్నప్పుడు నీకేమి అంటావు నిన్నేం చెయ్యవు కూడా అసలు ఆ ఇవన్నీ వేస్టండి ఇవన్నీ ఏం ప్రయోజనం లేదండి ప్రపంచం లేదండి ఏం లేదండి దేవుడు ఒక్కడే ఉన్నాడు అండి అంటాడు ఆ కాసేపటి కాసేపట్లో ఏమయ్యాడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిగిపోతూ బుద్ధి మనసు ప్రాణం శరీరం కిందకు వచ్చిన అక్కడే ఉండి పని చేసుకోవచ్చు సమర్థత వివేకం పని చేస్తే ఏమైంది ఈ సాధనల వల్ల నీకేమైంది ఇప్పుడు ఇవన్నీ ఈ వివేకము సమర్థత వస్తాయి అనమాట అందుకే సాధన చేయాలని చెప్పేది ప్రతి ఒక్కరూ సాధన చేయాలి కర్మ మార్గంలో వచ్చిన ప్రతి క్రమముక్తికి సాధన ద్వారానే పరిణామం చెందాలి ఏమండి నేను వచ్చేసాను ఇక్కడ కూర్చున్నాను పాఠం వినేశాను సాయంత్రం ఇంటికెళ్తాను ఆ పని అయిపోయిందండి నేను ఆత్మస్వరూపుణి అయిపోయానండి అన్నావు అనుకో సరే అలాగే ఉండమ్మా అంటాడు గురువు గారు ఏమంటాడు నువ్వు ఇప్పుడు చెప్పేసాం కదా అన్ని వివరాలన్నీ అర్థమైపోయినాయి కదా సరే నువ్వు అలా ఉండు అంట ఉండు అనగానే ఇంటికి వెళ్ళగానే ఏమైపోయావు దండం మీద ఆరేసిన చీర కనపడలేదే అన్నావు అర్థమైందా ఏమైపోయింది ఇంకా ఇంకా చీరకు వచ్చిన స్టోరీ అర్థమేందండి ఈ దానివల్ల ఏమైపోయావు నీ హృదయస్థానానికి ఆత్మనిష్ట అయిదంతా పోయింది ఈ వస్తురూపమైనటువంటి ప్రపంచ ప్రపంచంలోకి నువ్వు చేరిపోతున్నావు కాబట్టి హముత్రార్థ ఫల విరాగం వైరాగ్య దృష్టి చాలా అవసరం అది లేకుండా నువ్వు ఆత్మనిష్ఠుడవు కాలేదు ప్రపంచ మెడల వైరాగ్యం ఉండాలి నీ శరీరం ఎడల వైరాగ్యం ఉండాలి విషయాల ఎడల వైరాగ్యం ఉండాలి అరిషట్ వర్గాల ఎడల వైరాగ్యం ఉండాలి వీటన్నిటికీ వైరాగ్యమే మందు అర్థమైందండి వీటికి ఎక్క ఇంక వేరే మందు పనిచేయదు వీటికి మనం ఏం చేస్తున్నాం వైరాగ్యం అనే మందుొక్కటి తప్ప మిగిలినవన్నీ వేస్తూ ఉంటాం అర్థమైందండి ఆ ఆహా అది నీలోనే పుట్టాలి ఎంతైన విషయం ఏంటంటే మనం మందు బయట నుంచి వస్తుంది అనుకుంటున్నాం బయట నుంచి రాదు వైరాగ్యం నీలోనే పుట్టాలి ఎట్లా పుట్టాలి అంటే అది కూడా చదువుతా ఇప్పుడు నువ్వు ఊగిన ఉయ్యాలిందమ్మా నువ్వు ఊగిన ఉయ్యాలని ఏం చేద్దాం నువ్వు చిన్నప్పుడు ఊగావు కదా ఉయ్యాలా నిన్ను మీ అమ్మ ఊపింది కదా ఉయ్యాలా ఆ ఉయ్యాలి ఇప్పుడు కనపడింది నీకేం చేద్దాం అని ఆయన ఒకసారి ఊపి చూస్తావా అంటే అప్పుడేమయ్యావు మానసికంగా మళ్ళను ఎక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు అంతేనా కాదా దీంతో నాకు పని ఉందండి ఇప్పుడు ఇక ఇది అయిపోయింది కదా ఈ దశ అయిపోయింది దీంతో నాకేం పని లేదు నేను ఎదిగిపోయాను ఈ మాట నీకు తెలుసు లోపల కానీ నీ లోపల పూర్వ అభ్యాస బలం చేత ఏమయ్యావు నువ్వు మీ అమ్మాయిని నేను కూడా ఇట్లా ఊగానండి అని ఆ అభ్యాస బలంచేత నువ్వు మరలా ఆ పూర్వపు స్మృతి జ్ఞాపకాన్ని సుఖాన్ని ఆ ఉయ్యాల్లో ఊగితే వచ్చే సుఖం ఏమిటో గుర్తు చేసుకుంటావు ఈ స్మృతి ఈ జ్ఞాపకం ఇదే నిన్ను పడేసేదనమాట ఎప్పటికప్పుడు ఈ రాగ ద్వేషాలతో కూడిన సుఖ దుఃఖాలతో కూడిన జ్ఞాపకాలను ఓడించగలిగేటటువంటి మందు వైరాగ్యం ఏ ఉందండి ఏముందండి అందులో అన్నది నిన్ను ఎప్పటికీ బంధించదు బాధించదు అవునా కదా నిన్ను ఈ రెండు ఈ రెండు లక్షణాలతో చూస్తే నిన్నది బంధించదు బాధించదు అవునా కదా ఓ చీర అర్ధంగా నిలువుగా చిరిగిపోయిందండి ఏముంది అందులో అనుకున్నావు అప్పుడు నేను ఏం అది ఆ అంత పెద్ద చీర తిరిగిపోయిందండి అలా తిరిగిపోయినండి ఇలా తిరిగిపోయిందండి దానికి స్టోరీ రాసావు ఏమైంది ఇప్పుడు ఏమయ్యావు బంధించబడ్డావా లేదా బాధించబడ్డావా లేదా కాబట్టి ఏం చేయాలట ఈ ప్రపంచం గురించి కానీ నీ శరీరం గురించి కానీ నీ రెండే సమస్యలు లేదు ఏమిటవి ప్రపంచం శరీరం ఈ రెండే నీకు ఈ రెండింటి ద్వారా నువ్వు ఎప్పుడైనా లెక్కేసుకోవాలి నీకు వచ్చిన ఆలోచన ఏదైనా సరే అయితే ప్రపంచానికి సంబంధించిన అయి ఉంటుంది లేదంటే శరీరానికి సంబంధించి అయి ఉంటుంది ఈ రెండింటిలో ఏది కాకుండా ఉండదు రాగానే దానికి ఒక మంది వేయాలట ఏమిటైతే వెంటనే ఏమో ఏముంది అందులో ఏం గొప్ప విశేషం ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు ఉన్నారండి భూమండలమైన ఒక్కదేమేనా అవునా కదా ఏమి నీ విశేషం ఏమి లేదు కదండి అందరికీ ఏమి ఉన్నాయి నీకు అవే ఉన్నాయి అంతేనా కాదా ఏదో ఉన్నదని ఊహించుకోవడంతో కొమ్ములు వచ్చినాయి అవునా కదా అది ఎవరు ఊహించుకోమన్నారు ఎవరి తగడమన్నారు దాంతో కాబట్టి ఇందులో ఏముందండి అని తేలిగ్గా తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమైపోయింది అది నేనేం చేయలే ఇక అర్థమైందండి కాబట్టి వైరాగ్యం అనే మంది వేస్తే ను రెండు రెండు సమస్యల నుంచి బయటపడతావు ఏమిటది నువ్వు నువ్వు బాధించబడవు నువ్వు బంధించబడవు ఎప్పుడైనా సరే నీకు దేనివల్ల అయినా సరే దుఃఖం కలిగింది అంటే ఆ దుఃఖం వెనకాల అజ్ఞానం అవివేకం అవిద్య మూడు ఉన్నట్టే దుఃఖం కలిగింది అంటే అజ్ఞానం అవివేకం అవిద్య ఉన్నట్టే మరి వాటిలో నుంచే కదా నువ్వు బయటపడాలి అవేక జీవభావం అంటే వేరే ఇంకేముంది నేను ముక్తి ముక్తి ముక్తి అంటున్నామండి దేంటో ముక్తుడు అవ్వాలి నువ్వు ఈ వీటిలో నుంచే అవివేకం అజ్ఞానం అవిద్య వేరే ఇంకేం లేవు కాబట్టి వీటన్నింటికి రాజోపచారము రాజౌషధం రెండు ఉన్నాయట రాజోపచారము రాజౌషధము రాజౌషధమేమో వైరాగ్యం ఏమూత్రార్థ ఫలభోగ విరాగం రాజౌషధం ఒకటి ఔషధం వేస్తే సరిపోతుందా సరైన ఆహార నియమాలు కూడా ఉండాలా అది సమాధిషక్క సంపత్తి సరైన ఆహార నియమాలు పాటిస్తేనే నీకు ఆరోగ్యం చిక్కేది ఒట్టి ఔషధం వేసుకుంటే వస్తుందా అదేమిటది సమాధిషట్ట సంపత్తి ఎప్పుడు శమం పాటించాలి ఎప్పుడు ధమం పాటించాలి ఎప్పుడు శ్రద్ధ సమాధానం ఉపరతి తితీక్ష ఈ కలిపితే సమాధి చట్ట సంపత్తి శమము దమము ఉపరతి దితీక్ష శ్రద్ధ సమాధానం ఈ నీకు ఆహారం లాంటివి అన్నమాట ఎటువంటి ఒకటి అవి రాజోపచారము నువ్వు భగవంతుణ్ణి సేవించడానికి ఎన్నైతే రాజోపచారాలని చెప్తున్నావో అసలు నిజమైన రాజోపచారాలు ఈ సమాధి చక్క సంపద ఎందుకనిట నీ అంతరంగంలో నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడికి అర్పించడానికి నిన్ను తయారు అంతేగాని అక్కడికి వెళ్ళి చామరం విజయామి నృత్యం దర్శించాయి గీతం శ్రావయామి అన్నింటికీ అక్ష్యంతలే రోజువారీ పూజ ఎలా చేస్తున్నావు ఇంతనా కాదా అక్షతాం సమర్పయామి దానికి అక్షతలే చామరం విజయామి కూడా అక్షతలే గీతం శ్రావయామి పాట పాడదేవుడ అక్షతలేసేస్తుంది నృత్యం దర్శించామి ఆడదేవుడ ఎందుకని అవన్నీ మనకు రావు కదా ఇవన్నీ రాజోపచారాల కింద పెట్టాము పైగా ఇవన్నీ భగవంతుడికి చేసేవన్నీ రాజోపచారాలు కాబట్టి నిజానికి ఎలా చేయాలంట ఈ సమాధి షట్క సంపత్తి ఇహముత్రార్థ ఫలభోగ విరాగం ఇహముత్రార్థ ఫలభోగ విరాగం అంటే ఏమిటి నువ్వు విసర్జించిన వస్తువులు ఉన్నాయండి రోజు మల విసర్జన మూత్ర విసర్జన చేస్తున్నావా చేయడం లేదా వాంతి ఇలాంటివన్నీ విసర్జిస్తున్నావా లేదా వీటిని ఎలా చూస్తున్నావాట మళ్ళీ తీసి భద్రపరుచుకున్నావా పరుచుకోవా విలువైనవన్నీ నీకు ఎవరైనా చెప్పి వీటిని బాగా రోజు భద్రపరుచుకోండి అని చెప్పి వెళ్ళాడు అనుకోండి బాగా భద్రపరుచుకుంటావా ఏ ఆల్రెడీ డిసైడ్ చేసామండి విసర్జించి బయటపడవే ఇయవలసినవి అని అవునా కాదా డిసైడ్ అయినాకే కదా బయట పారేసిన వాడిని లేకపోతే నేనే ఉంచుకునేవాడిని కదా ఏ రోజు ఆ రోజు విసర్జించలేదు అనుకోండి ఏమైపోతావు అదొక్కటే పెద్ద సమస్య చే అంతేనా కదా అవుట్ లేకపోతే ఇన్ లేదు అంతేనా కదా విసర్జించకపోతే తినాల్సిన అవసరం లేదు అవునా కదా మరి ఎంటైర్ సిస్టమే డ్యామేజ్ అయిపోతుంది శరీరమే డ్యామేజ్ అయిపోతుంది నీ ఉనికికే ప్రమాదం వచ్చేస్తుంది నేను అర్జెంట్గా పట్టుకెళ్ళి ఐసీలో జరిచేసి అన్నిటికీ నవరంధ్రాల్లోనూ గొట్టాలు ఎప్పుడైనా వెళ్ళి చూసారు ఐసీలో సీరియస్ ఎమర్జెన్సీ ఐసీఈ ఉంటుందండి వాడికి వెళ్ళి చూస్తే వాడికి అన్ని రంధ్రాలకి మిషన్లో కొట్టాలే ఉంటాయి అలా పడకూడదు ఉన్నట్టయినట్ట బాగా కోట్లు సంపాదించాడండి హార్ట్ అటాక్ వచ్చిందండి ఏం చేశాము కట్టికట్టేసి ఐసీలో పెట్టాము జనాలు అందరూ అద్దాలు కదా బయట చూస్తుంటారు ఇటు వస్తాడా అటే పోతాడా అదేమైనా ఎంతసేపు ప్రశ్న డాక్టర్నే వాడతారు ఏమండి ఇట అట ఏదో ఒకటి చెప్పండి ఎందుకని వాడు చూస్తేనే అట్టా కనబడుతున్నాడు అన్ని రంధ్రాల్లోనూ గట్టాలు యంత్రాలు వాడు బతికున్నట్టదు వస్తాడో తెలియదు పోతాడో చూడండి ఇటువంటి జీవితం మానవ జీవితం ఇది సార్థకమైన జీవితం అనే మన జీవితం అంతా ప్రపంచం కోసం వస్తువుల కోసం ధనధాన్యాల కోసం సంసారం కోసం కష్టపడుతున్నామని అంటున్నామే చివరి కాలంలో నీకు ఇవేమైనా ఉపయోగపడుతున్నాయా కనీసం చివరిదాకా ఎందుకు నీ నిద్రలో నీకేమైనా ఉపయోగపడుతున్నాయా నీ నిద్రకి నీకు ఏమైనా గుర్తి రావడం లేదు చిన్న నిద్రలోనే పనికి రాని పెద్ద నిద్రలో ఎలా పనికి ఈ పాటి వివేకం లేదా అని అడగడారే బుద్దున చిత్రగుప్తుడు నువ్వు రోజు నా దగ్గరకు వస్తున్నావు కదయ్యా నీ కళ నీకే చూపిస్తున్నాను కదా నీ సినిమా నీకే చూపిస్తున్నాను కదా అప్పుడే ఉపయోగపడలేదు కదా ఇవన్నీ చిన్న నిద్రలోనే ఉపయోగపడలేదు కదా మరి అటువంటిప్పుడు పెద్ద నిద్రలో చిత్రగుప్తుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ సినిమా నీకే చూపెడతారు కదా మరణ వేదన కాలంలో ఆ కాలంలో మాత్రం ఎట్లా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఏ జ్ఞాన సముపార్జన చేయాలంటే ఇప్పుడు ఏ జ్ఞానాన్ని పొందితే నువ్వు మరల పుట్టకుండా ఉంటావు ఎందుకని పుడితే పోగదప్పుడు పోకుండా ఉంటాననే ఎప్పుడనుకోమాక పోకుండా ఉండడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ రాక్షసులు పిశాచులు వాళ్ళు కూడా తపస్సు చేశారు వాళ్ళు కూడా తపస్సు చేశారు తపస్సు దేనికోసం చేశారు మృత్యువు లేకుండా వాడే లక్ష్యం మళ్ళా పుట్టకుండా ఇప్పుడు పుట్టే కాదు అంటే ఇహ పోకూడదు అని అంటాడు ఇహ పోకూడదు అన్నా ఎందులో చేరతావు వాళ్ళలో దైవం దే దివ్యత్వంలో చేరవన్నమాట కాబట్టి దైవీ పద్ధతి మరల జన్మ లేకుండా చేసుకునే పద్ధతి ఒకసారి జన్మ లేకపోతే మరణం కూడా ఉండదు ఇక్కడ అర్థమైందండి కాబట్టి జన్మ జననము మరణము అనే అగర్తలని దాటినటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితిలో ముక్తస్థితిలో నిలబడి ఉండాలి దైవీస్థితిలో నిలబడి ఉండాలి అనే సహజ జ్ఞాన పద్ధతి స్వరూప జ్ఞాన పద్ధతి ఆత్మనిష్టను ఆశ్రయించాలి కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం పరిశీలించిన ఏమేమిటి నాలుగు వర్ణాలు పరిశీలించాం నాలుగు పురుష ప్రయత్నాలు పరిశీలించాం నాలుగు మార్గాలు పరిశీలించాం సాధన చతుష్టయ సంపత్తి నాలుగు సంపదలు పరిశీలించాం నాలుగు నాలుగు పదహారు అనమాట ఈ నాలుగు నాలుగు పదహారుతో కూడుకున్నదే సనాతన ధర్మం మన దేశంలో ఉన్న సనాతన ధర్మం ఎటువంటిదట ఈ నాలుగు నాలుగు పదహారు చూపిస్తుంటుంది ఏమిటవి ఈ నాలుగు పదహారు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలండి మీరు ఎవరికి చెప్పినా ఈ పదహారు గురించే చెప్పాలి మీరు ఏం మాట్లాడినా ఈ పదహారుటికి సంబంధించిన దాంట్లో ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని పట్టుకునే ఇదిగా ఉండాలి అర్థమైనవి కూడా ఇందులోనే ఉన్నాయి ఇందాక చెప్పాక ఒకే పనిని కర్మ మార్గంలో ఎలా చేస్తాం పనిని భక్తి మార్గాన్ని ఎలా చేస్తాం పనిని యోగ మార్గం ఎలా చేస్తాం పనిని జ్ఞాన మార్గంలో ఎలా చేస్తాం అన్నిటికీ అదే వర్తిస్తుంది కాబట్టి నాలుగు వర్ణాలు నాలుగు పురుషార్థాలు నాలుగు మార్గాలు నాలుగు సంపదలు ఈ నాలునాలు పదహారు ఎవడైతే చక్కగా పరిశీలిస్తాడో వాడు ఆత్మనిష్టకు అర్హుడవుతున్నాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి అర్హుడవుతున్నాడు వాడు హృదయస్థానంలో స్పష్టంగా సహజంగా స్వరూప జ్ఞానంలో నిలబడుతున్నాడు ముక్తికి అధికారి అవుతున్నాడు అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది హరి